శ్రీ వే శ్రీ వైశ్వాల ఎలా స్వీకరించాలి కింద నుంచి స్వీకరించాలి ఇప్పుడు కరెక్ట్ గా ఉందా లేదా ఇప్పుడు నీళ్లున్న గ్లాసు పైన ఖాళీ గ్లాసు కింద ఉంటుంది ఈ ఉన్నప్పుడు ఏమవుతుంది పైనున్నటువంటి నీరు క్రింద ఉన్న గ్లాసులోకి చేరుకుంటుంది అలాగే ఇక్కడ కూడా ఆచార్య పూర్వ రూపం అంతేవాస్ ఉత్తర రూపం వీళ్ళిద్దరినీ కల్పించేది ఏంటి విద్యాసంధి ఖాళీ గ్లాస్ చేతిలో కొట్టుకుని ఇంకో ఖాళీ గ్లాస్ ఈ చేతిలో కొట్టుకుని ఇలా ఎలా ఉప్పుకుంటామా ఊపుకోం ఈ గ్లాసులో పదార్థం ఉండాలి ఈ గ్లాసులో ఉండాలి మనకు కావాల్సింది అది పైన పట్టుకుంటాం ఇది ఖాళీగా ఉంటుంది దీన్ని కొట్టుకుంటాం అప్పుడు క్షమించి దీన్ని ఉంపుతాం రెండు ఖాళీకు మనకు రెండు ఖాళీగా ఉండే ప్రయోజనం ఏంటి ఇవ్వబడేది నిండుగా ఉండాలి సీకరింపబడేది ఖాళీగా ఉండాలి అప్పుడే ఇవ్వబడేది నింపుతుంది సీకరింపబడే దాంట్లో ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే బాగా చూడండి ఇప్పుడు ఈ గ్లాసులో నీళ్లు ఉన్నాయి ఈ గ్లాసులోకి పంపుతున్నాం అనుకోండి ఈ గ్లాసులోకి పంపిన తర్వాత ఏమైపోతుంది ఇదేమైపోతుంది ఖాళీ అయిపోతుంది కదా కానీ ఉపనిషత్తు యొక్క గొప్పతనం ఏంటంటే ఇవ్వబడే గ్లాసులో ఉండేది ఎంత ఇచ్చినా ఇది పూర్ణమైపోతుంది ఇది పూర్ణమవుతుంది అన్ని కలిగి పరిపూర్ణమవుతుంది అది ఉపనిషత్ చేసే గొప్పతనం ఎంత ఇచ్చినా పూర్ణమే निपमेबर्ण मद पूर्ण विधम पूर्णापूर्ण्य पूर्णश पूर्णमादाय पूर्णमे वावशिष्यते सपोज ने पद रोज उपनिष् गी खाली अभी इंका पे ज्ञाना का शुक्री ने लोकल्पी पंचा खाली अ ధ్యానాన్ని మాత్రమే పంచే కొద్దీ పంచే కొద్దీ పంచే అది పెంచుతూ పోతుంటుంది లోపల నేను ఎంత పంచితే అంత పెరుగుతూ ఎంత పెంచితే అంత పెరుగుతూ నిజంగా ఇదే ఉపనిషత్తు నేను మూడు సార్లు చెప్పాను గతంలో ఇప్పుడు చెప్పేటప్పుడు ఇంకో క్లారిటీ వస్తుంది ఇంకో ముఖం వస్తుంది కారణం స్వానుభవం తోడవుతుంది కాబట్టి ఒక్క జ్ఞానానికే ఇచ్చే కొద్ది పెరిగే శక్తి భగవంతుడికి పెట్టాడు మిగతా అన్నిటికీ కూడా ఇచ్చే కొద్ది పెరిగిపోయే శక్తిని పెట్టాడు కాబట్టి జ్ఞానం అనేది శాశ్వత ప్రాతిపదిక అటువంటి జ్ఞానాన్ని మనకు ఉపనిషత్తులు అందిస్తున్నాయి ఏ జ్ఞానాన్ని పొందితే మనం కూడా పరిపూర్ణమవుతాము ఏ జ్ఞానాన్ని ఇస్తే ఇవ్వబడే వ్యక్తి పూర్ణమవుతాడు స్వీకరించబడే వ్యక్తి పూర్ణమవుతాడు ఆ పరిపూర్ణం చేయగలిగేటువంటి విద్య బ్రహ్మ విద్య ఆత్మవిద్య అది ఉపనిషద్ విద్య బాగా ఆలోచించండి అందుకని ఈ ఉపనిషత్తుని ప్రారంభించేటప్పుడే శాంతి మంత్రంతో ప్రారంభమవుతుంది ఆ మంత్రం నేను మీతో చెప్పిస్తాను దాని వ్యాఖ్యానం కూడా చూస్తాం ఇది క్లాసికల్ మంత్రం ఇట్ ఈజ్ వెల్ గూడ్ చాలా పాపులర్ అందరికీ తెలుసున్న మంత్రం ఓం పూర్ణమదం పూర్ణ ఓం పూర్ణముదక్ష్యూర్ణమాయ పూర్ణమేవశిష్యా అనేనైతి పూర్ణం అంటే దేని వల్లనైతే పూరింపబడి ఉందో దాన్ని పూర్ణం అంటారు ఏమండి నీళ్లు పూర్ణంగా ఉందండి పుష్కలంగా ఉందంటారు అంటే పుష్కలంగా ఉంది అనంటే నిండుగా ఉందని నిండుగా ఉంది అనంటే ఏమిటి అని అడుగుతాం నీళ్లు ఏమున్నాయి ఆ గిన్నెలో నిండుగా ఉందని అంటాం ఏమిటయా బియ్యము బియ్యం నిండుగా ఉందండి ఏమండి ఆ ఫ్రిడ్జ్లో అన్ని నిందుగా ఉన్నాయండి ఏమిటయా కూరగాయలు పాలు పళ్ళు అన్ని నిందుగా ఉన్నాయండి అంటే నిందుగా ఉంది అంటే ఏదో ఒక వస్తువు ఒక పదార్థమో ఎక్కువ మోతాదులో అంటే ఇంకా ఇంకా దేన్ని స్వీకరించలేనటువంటి మోతాదులో కనుక దాంట్లో పడిపోతే దాన్ని నిందు అని కదా అలాగనే ఇక్కడ పూర్ణ శబ్దానికి వస్తువుతో నింపబడేది అని ఒక అర్థం గురి దాంట్లో నిశాం ఇప్పుడు గ్లాస్ ఖాళీగా ఉందనుకోండి నీళ్లు కోసాం అనుకోండి నిండుగా ఉందండి గ్లాస్ అంటాం కున్న నిండుగా ఉండండి అంటాం అంటే దేంతో నీళ్లతో ఏదో పాలు పట్టుకొచ్చారనుకోండి ఏముండవు ఈ చెంబు నిండుగా ఉండండి అంటాం దేంతో పాలతో కాబట్టి ఏదో ఒక పదార్థము ఏదో ఒక వస్తువు నిండుగా ఉంటే ఇంకొక పాత్రలో దాన్ని నిండు అని అంటాం నిజంగా చెప్పాలంటే నిండు అనే ఒక్కసారి ప్రశ్నించుకోండి ఈ చొంబులో నిండుగా ఉందనుకోండి పక్కింకో చె పెట్టామనుకోండి అక్కడ ఏంటి ఖాళీగా ఉందండి అంట కాబట్టి నిండుతనానికి లోకంలో పూర్ణ శబ్దము వాడకూడదు పూర్ణము ఇంకా ఎక్కడా ఖాళీ ఉండకూడదు దట్ ఈజ్ పూర్ణం నిండు అంటే ఈ చొంబులో నిండుగా ఉండొచ్చు కానీ ఈ ఖాళీగా ఉందిగా కాబట్టి ఇక్కడ పూర్ణ శబ్దాన్ని వ్యావహారికంగా ఉపయోగించకూడదు ఇప్పుడు మా ఇంట్లో బియ్యం బాగా నిండుగా ఉందండి రెండు బస్తాలు రెండు వస్తాలు నిండుగా ఉందనంటే ఏమని అర్థం అంటే వంటగదంతా నిండిపోయిందే లేదు బెడ్రూమ్ అంతా నిండిపోయిందే మరి ఇల్లంతా బియ్యం అయిపోయిందే లేవు నిండుగా ఉందంటే నాకు వాడడానికి ఇప్పుడు చాలు బాగా ఎక్కువగా ఉంది మేము ఉండేది ముగ్గురం రెండు బస్తాలు బియ్యం ఉంది ఎంత నిండుగా ఉంది ఇప్పుడు అక్కర్లేదంట అంటే మనకు సరిపడా ఉంటే అది నిందు అని అంటున్నాం మనకు సరిపడినంత మాత్రాన నిండు మనకు తక్కు తక్కువైతే వెళ్ళి కాదు అంతటా నిండి నిపుణీకృతమై ఉంటేనే దాని పూర్ణము అనే శబ్దంతో కాబట్టి బాగా ఆలోచించండి పూర్ణమదహ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదక్ష్యతే అసలు ఈ మంత్రం క్లాసికల్ మంత్రం ఇది ముందు ఎందుకు ఉపనిషత్తులో మీకు తెలియజేస్తుంది ఇ అర్థం తెలిసిన తర్వాత దీని భావాన్ని గ్రహించిన తర్వాత మీకు అర్థమవుతుంది ఈ ఉపనిషత్తు అంత తేలిగ్గా వెళ్ళిపోతుంది ఉపనిషత్తు ఉపనిషత్తు అలా హాయిగా వెళ్ళిపోతుంది ఎంత తేలిగ్గా వెళుతుంది మొట్టమొదట మీకు ఒక వస్తువు పెట్టారండి కొత్తది అసలు ఏమిటో తెలియ ఆ వస్తువు ఇంతవరకు చూడలేదు కొత్త పదార్థం తయారు చేసి పెట్టారు తినడానికి మీరేం చేస్తారు మొట్ట ఆ ఉండవుల లోపలు పెట్టుకుంటారా కొత్తది కాబట్టి మీకు తెలియదు కాబట్టి ఎలా ఉందో ఒక చిన్న ముక్క విరిచి నోట్లో పెట్టుకుంటారు ఇప్పుడు రా అంటారు ఇప్పుడు మొత్తం తింటారు అలాగనే ఈ మొట్టమొదటి శాంతి మంత్రం ఏంటంటే మొత్తం ఉపనిషత్తుని రుచి చూపించే ముక్క ఈ ఒక్క ఉపనిషత్తుని మొట్టం అధ్యయనం చేసే ముందు ఈ ఒక్క మొక్కని కనుక మనం రుచి చూడగలిగితే ఉపనిషత్తు రుచి అంతా దాంట్లో అర్థమైపోతుంది బాగా ఆలోచించండి మనం దీన్ని ఏమంటారు పుచ్చకాయ అంటారు కదా ఇప్పుడు ఆ కాయ మనం కొనాలనుకోండి షాప్లో కొనేటప్పుడు ఏం చేస్తాడంటే దానికి టాకా వేస్తారు టాకా ఉంటుంది కదా టాకా అంటారా ఏమంటారు టాకా టాకా వేయడం అంటే ఏంటి చిన్న గేట్ గీసి అలా గీసి ఇలా గీసి స్క్వైర్ గా గీస్తాడు మొత్తం కాయలు గల పగల కొడతారా చిన్న ముక్క ఇలా టాకా చేసి తీర్చిపిస్తాడు ఆ ఇక్కడ బాగుంది పెట్టేయండి అంట ఆ టాక అమ్ములో పెట్టి మళ్ళీ పట్టుకెళ్తారు ఎందుకని ఆ టాకా వేడేందుకు ఆ ముక్క తీసిన తర్వాత ఆ ముక్క ఎలా ఉందో పండంత అలానే ఉంటుంది అందులో అనుమానం లేదు ఆ ముక్క తెల్ల ఉండి ఏదో చూడండి నీరసంగా ఉందనుకోండి ఈ కాయవద్దు బాబు అని కాబట్టి ఇక్కడ కూడా ఈ ఫస్ట్ ఈ ఉపనిషత్తుని ప్రారంభించే ముందు ఈ మంత్రం ఉందో ఇది ఒక్కటి మనకు అర్థమైతే ఇది కనుక మనకు రుచిస్తే మొత్త ఉపనిషత్తు అంతా మనకు అర్థమవు అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఒక్క మంత్రం మీద దృష్టి పూర్తిగా కేంద్రీకరించింది మిగతా మంత్రాలన్నీ సునాయాసంగా వెళ్ళిపోతాయి ఇంకా అంతే కదా అలాగే ఇక్కడ కూడా మొట్టమొదటిది మనం కనుక సరైన పునాది సరైన భూమిక మనకు పడితే మిగతా ఈ ఉపనిషత్తులో ఉండే పద్దెనిమిది మంత్రాలు సునాయాసంగా లోపల అలవోకగా వెళ్ళిపోతాయి కాబట్టి ఈ మంత్రాన్ని చూద్దాం ఒకసారి పూర్ణ శబ్దానికి మనం అర్థం చెప్పుకున్నాం పూర్ణత్వా పురుష అలాగనే పూర్యతే అనేన ఇది పూర్ణం అంటే దేని ద్వారా అయితే ఈ ప్రకృతి అంతా నిండిపోయిందో దాన్ని పూర్ణం అన్నారు చెట్టు ఒక దగ్గరే ఉంది అలాగనే చిన్న లతలు ఒక దగ్గరే ఉంటాయి ఇక్కడ ఏనుగుంది లేకపోతే మనిషి ఉన్నారు ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఔపాధిక ధర్మంతో పరిచ్ఛిన్నమై ఉన్నాం నేను వేరు నీడు వేరు ఈ కర్ర వేరు లైట్ వేరు ఆకాశం వేరు భూమి వేరు నీళ్లు వేరు ఏనుగు వేరు కుక్క వేరు బల్లి వేరు చెట్టు వేరు పుట్ట వేరు గుట్ట వేరు ఇలా అన్ని ఒకదానికంటే ఒకటి విలక్షణంగా నానా రకాలుగా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ప్రకృతి అంటే ఏంటి నానా రకాలు రుగ ఆడావిడ ఇది మగాయన లేకపోతే వీళ్ళందరూ మగవాళ్ళు వీళ్ళందరూ ఇందులో మళ్ళీ ఇప్పుడు ఆడవాళ్లలో కూడా ఏంటి ఒక ట్వంటీ లోపు ఒక వైపుకు రండి ట్వంటీ అబోవ్ ఒక వైపుకు రెండు అంటాం వాళ్ళందరూ ఒక దగ్గరకు వస్తారు మళ్ళీ ట్వంటీ టు ఫార్టీ ఇంకో వైపుకు రెండు అని వాళ్ళు ఫిల్టర్ అవుతారు ఫార్టీ టు సిక్స్టీ ఒక వైపుకు రమ్మంటాం వాళ్ళు ఫిల్టర్ అవుతారు ఇలా ఫిల్టర్ చేసుకుంటూ భేదంతో కూడుకుంది ప్రకృతి నానాత్వంతో కూడుకుంది ప్రకృతి అన్ని రకాల వేర్పాటుతనంతో కూడుకుంది ప్రకృతి ఒకదానికంటే ఒకటి విలక్షణంగా ఒకదానికంటే ఇంకొకటి వేరుగా ఒకదానికంటే ఇంకొకటి విభిన్నంగా కనిపిస్తూ ప్రకృతి కాబట్టి ప్రకృతి అనంటే ప్రకర్షణ కృతి యోగ్యత్వ ప్రకృతి అంటే ఒకదానికంటే ఒకటి విలక్షణంగా ఉంది అందుకని ఇక్కడ మోహం అనేది అవకాశం ఉంది మనిషిలో ఆశ కలగాలి అనంటే భేదం ఉండాలి నానాత్వం ఉండాలి రకరకాలుగా ఉండాలి అప్పుడే మనిషికి ఆశ కలుగుతుంది అంతే కదా ఇప్పుడు ఈటీవీ కొన్నాం తర్వాత జీటీవీ కొనాలి తర్వాత మా టీవీ కొనాలి తర్వాత పీటీవీ కొనాలి ఈ రకరకాలు ఎందుకు వచ్చాయి ఒకదానికంటే ఒకటి విలక్షణంగా ఉంటేనే మనిషి పరుగులు వేయడం మనిషి కోరికలు రెచ్చిపోతూ ఉంటాయి మృతి ఉంటాయి చూడండి అన్ని ఒకటేలా ఉన్నాయనుకోండి ఎన్ని కావాలి మనకు ఒకటి కాదు అంతే కదా ఒక్కటితో సరిపెట్టుకోకుండా పొరుగు ఇస్తున్నామని అంటే ఇక్కడ రకరకాలుగా ఉన్నాయి అని మన అందరూ భావన కానీ ఉపనిషత్తు అంటుంది ఇక్కడ రకరకాలుగా కనిపించినప్పటికీ కూడా అన్నింటిలో ఉండేటువంటిది ఏకమైన చైతన్యం ఒకటే అంత పూర్ణమైన వివరీకృతమైనది ఒకటే ఎలా ఎలాగా అనంటే బాగా ఆలోచించండి ఎంతమంది మనుష్యులు ఉన్నారో ఇంతమంది మనుష్యుల్ని ఒక్కసారి వీళ్ళందరూ ఎలా పుట్టారు కామన్ ఫండమెంటల్ గా వీళ్ళందరికీ కాజ్ ఏంటో తీసుకుంటే పంచభూతాలు మనందరం పుట్టు ఆకాశం వాయు అగ్ని నీరు భూమి ఈ మనలో ఉన్నాయి ఐదు తప్ప ఆరోగ్య లేనే లేదు ఈ విచారణ చేయండి సపోజ్ ఒక వ్యక్తికి ప్రాణం పోయిందన్నారు అనుకోండి అక్కడ చనిపోయాడనంటే ఏమిటి అక్కడ జరిగింది ఆలోచించండి లి ఆగిపోయింది లోపలుండేటువంటి ప్రాణవాయువులన్నీ మహాప్రాణంలో విలీనమైపోయాయి లోపలుండే ఉష్ణము ఏ టెంపరేచర్ అయితే ఉందో అగ్ని తత్వం ఏదైతే ఉందో అది మహా అగ్నిలో కలిసిపోయింది లోపల ఉండేటువంటి జల ప్రకృతి రసాలు ఏవైతే ఫూయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శరీరాన్ని విడిచిపెట్టి ఆ రసంలో కలిసిపోయింది జలంలో ఇక శరీరంలో ఉండేటువంటి మాంసము ఎముకలు నరాలు ఇవైతే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భూతత్వం భూమిస్తుంది దాన్ని భూమి దాన్ని తునేస్తుంది కాబట్టి భూతత్వం ఏదైతే శరీరంలో ఉందో మాంస రూపంలో ఎముకల రూపంలో దాన్ని భూమి తినేస్తుంది ఫ్లూయిడ్స్ రూపాల్లో ఏ రసం ఏ జలం ఉందో అది జలం తీసేసుకుంటుంది అగ్ని రూపంలో ఏదైతే టెంపరేచర్ లోపల ఉందో దాన్ని అగ్ని మహా అగ్ని తీసుకుంటుంది ప్రాణం ఏదైతే ఆడుతూ ఈ శరీరాన్ని నిలిపిందో మహాప్రాణం దాన్ని తీసుకుంటుంది ఇక మిగిలినటువంటి ఆకాశతత్వం ఏదైతే ఉందో శతుంది కాబట్టి పంచభూతాలు పోయాయనుకోండి ఇంకేముంది ఆరోడి ఇక్కడ అంటే ఇదే కాబట్టి మీరు తయారవ్వాలన్నా నేను తయారవ్వాలన్నా ఒక స్త్రీ తయారవ్వాలన్నా బుద్ధిహీనుడు తయారవ్వాలన్నా పండితుడు తయారవ్వాలన్నా బేసిక్ గా ఫండమెంటల్ గా ఒక ఫిజికల్ బాడీ తయారవ్వాలి అంటే ఈ పంచభూతాలే కారణం ఇప్పుడు ఈ పంచభూతాల్లో బాగా చూడండి అగ్ని ఎప్పుడు ఉంటుంది గాలి ఒకేలా ఉంటుంది మీరు ఇవన్నీ తేడా లేదు కానీ పంచభూతాలు ఒకేలా ఉంటాయి కానీ పంచభూతాల నుంచి వచ్చిన మనం అబ్బో రకరకాలు ఒకడికంటే ఇంకొకటి వేరు వీడికంటే వాడు వేరు వాడికంటే ఆవిడ వేరు ఆవిడ కంటే ఆవిడ వేరు ఒకళ్ళ కంటే ఒకళ్ళు వేరు నా ముక్కు ఇంకో ముక్కులా లేదు ఆ కళ్ళు ఇంకో కళ్ళులా లేదు ఒకటి కంటే ఒకటి విలక్షణం ఎందుకు వచ్చింది ఈ వైలక్షణ్యం ఎందుకు వచ్చింది వేదం అని ఒక ఆయన ప్రశ్న వేశారు స్వామీజీ ఎందుకు వచ్చిందండి పంచభూతాలు కామన్ కదండి ఈ తేడాలు ఎందుకు వచ్చాయి తేడాలు ఎందుకు వచ్చాయా మా ఇంట్లో మా అమ్మగారు ఏంటంటే ఒకసారి పూరి పిండి కలిపారు పూరి వేద్దామని ముద్దేదే ఇంత ముందు అందరికీ ఒక మందికి పూరి వేయాలని పిండి కలిపి పెట్టారు నేను చూస్తూ ఉన్నాను చిన్నపిల్లాడినప్పుడు ఆవిడేం చేశారు అందులో ఒక ఉండ తీసి ఇలా అది ఇలా నొక్కి ఇలా నొక్కారు పూరీలు వేశారు అందరికీ అందులో ఒక పూరి పొడుగ్ వచ్చింది ఒక పూరి రౌండ్కి వచ్చింది ఒక పూరి కొద్దిగా అటు ఇటు అంచులు పెరిగాయి ఒక పూడి చిన్నదిగా ఉంది ఒక పూరి పెద్దదిగా ఉంది ఒకటి బాగా పొంగింది ఒకటి ముడిచిపోయింది ఇన్ని సైజులు ఇన్ని రకాలు ఒకటే పిండి చేసింది ఒకే వ్యక్తి ఇన్ని రూపాలు ఎందుకు వచ్చాయి అన్ని రూపాలు ఉన్నాయి అలాగే మాయలో కూడా ఇన్ని రూపాలున్నాయి వైలక్షణ అందువలనే ఇంత విభిన్నత ఈ విలక్షణత అందుకనే శంకరులు మాయా కల్పిత దేశకాల కలన వైచిత విజృంభయతి అహాన్ యోగీవయ స్వేచ్ఛ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇవం శ్రీ దక్షిణామూర్తయే అన్నారు బాగా ఒక్కసారి పరిశీలన చేయండి పరిశీలన చేస్తే ఈ ప్రకృతిని కనుక మనం కనుక విచారణ చేస్తే ఈ ప్రకృతిలో ఒకటి ఇంకో దానికంటే విలక్షణంగా ఉంది కానీ అన్నింటినీ నిండి నిడీకృతమయ్యున్నటువంటి తత్వం మాత్రం ఈ ప్రకృతికి నిలబడే ఉనికి లేదు ఈ ప్రకృతికి స్వయం ఉనికి లేదు మీకు అది ప్రూవ్ చేస్తాం మీ కళ్ళకి కఠినతలు మీదది సోదాహరణంతో మీరు అంగీకరించేలా ప్రూవ్ చేస్తాం మీకు చెప్పేసి పారిపోవడం కాదు పరమాత్ముడు సత్యం ప్రకృతి మిథ్య ఎనిమిది ఎనిమిది ఒట్టి మాటలు మనకు స్వానుభవం కావాలి మనకు అనుభవం జరగాలి లోపల కాబట్టి బాగా ఆలోచించం ఇక్కడ మంత్రం పూర్ణ పూర్ణమిదం మొదటి చరణంలో అంటుంది అంటే అదహ పూర్ణం ఇదం పూర్ణం బాగా ఆలోచించండి పూర్ణం అంటే అర్థం ఏంటి నిండి ఉన్నటువంటిది అంతటా వ్యాపించి ఉన్నటువంటిది సర్వత్ర నిండి దిగుడీకృతమై ఇంకొక శబ్దంలో చెప్పాలంటే అనంతం పూర్ణం పూర్ణ శబ్దానికి అర్థమేంటి అనంతం అంటే దానికి ఆది అంతము లేనటువంటిది అనంతం అంటే అనంతం అంటే అంతం లేదని కాదు అర్థం ఆది లేదు అంతము లేదు అది అనంతమైంది అనంతానికి ఆది ఉండదు అంతము ఉండదు అది గుర్తుపెట్టుకోండి అనంతం అంటే సామాన్యంగా అంతరంటారు అంతం న విద్యతే స్పంస అనంత అంటారు అంటే అంతము లేనివి అని అంటారు అంతము లేనివి కాదు ఆది కూడా లేదు ఆద్యంత రహితమైనదే అనంతమవుతుంది ఇక్కడ పూర్ణము అని అంటే అనంతం అన్నారు కదా అనంతం అన్న తర్వాత అది ఒక్కటే కానీ ఏడు అనంతాలు ఉంటాయి లిమిట్ లెస్నెస్ ఆల్ పరివేషివ్నెస్ చూడండి పరిపూర్ణమన్న తర్వాత ఒకసారి పూర్ణం అన్న తర్వాత నిండిపోయింది అనంతమై ఉంది అన్న తర్వాత అనంతంలో భేదం ఉండదు కానీ ఇక్కడ అంటుంది అధహా పూర్ణం ఇదం పూర్ణం ఇక్కడ చాలా గొప్ప విచారణ ఉపనిషత్తు ఇక్కడ మాట్లాడుతుందనంటే అది తప్పు మాట్లాడదు అది మనల్ని వక్రీకరించదు మనల్ని తప్పుతో పట్టించదు యదార్థమే మాట్లాడుతుంది కాబట్టి ఇక్కడ ఉపనిషత్తు మంత్రంలో మొట్టమొదటి ఓపెనింగ్ స్టేట్మెంట్ ఏంటి అధహ పూర్ణం పూర్ణమదహ పూర్ణమిదం అసలు అద శబ్దం ఏంటంటే అధహ అంటే ఏంటి అధహ అంటే అది అధహ కాదు అధహ అంటే కిరంద అని అర్థం అధహ అంటే అక్కడ అల్ప అల్ప ప్రాణం మహాప్రాణం కాదు అధహ అంటే అది అది అంటే ఏమని అర్థం ఇది అన్నాను అనుకోండి నాకు దగ్గరగా ఉండేదాన్ని ఇది అంటాను ఇదిగో ఇదిల బట్ర అంటాను అదే అక్కడుందనుకోండి దాన్ని ఏమంటాను ఇదిల వట్ర అంటానా నువ్వు దూరంగా ఉంటే అదిల బట్ర అంటాను దూరంగా ఉంటే అది అంటాను దగ్గరగా ఉంటే ఇది అంటాను కాబట్టి ఇప్పుడు మనకు బాగా ఆలోచించండి ఈ రెండు అర్థాలతో ఈ మంత్రాన్ని చూస్తే చాలా బాగా క్లియర్గా అర్థమవుతుంది ఇదం పూర్ణం అంటే ఇది పూర్ణం ఇది అంటే ఏంటి ఇదంతా గృహ్యతే తత్సర్వం జగత్ ఇదిగో ఇది ఇది ఇది అని భర్త భార్య తల్లి తండ్రి ట్టలు డబ్బు ఇ నేను గుర్తిస్తున్నానో నా గుర్తింపబడే సమస్తము జముంద జగత్త ప్రతిదీ జగత్ బాగా చూడండి అసలు జగత్ శబ్దమైన మళ్ళీ చూస్తాం మనం మీరు గుర్తించే సమస్తము ప్రపంచమే కదండి నేను భార్యను గుర్తించానంటే ప్రపంచం నేను భర్తను గుర్తించానంటే ప్రపంచం అంటే ఏంటి తెలుసండి నేను గుర్తించడం అంటే గుర్తించే వాడు ఉంటే గుర్తింపబడేవన్నీ గుర్తింపు గుర్తించి పొందుతాయి అంతే కదా నేను లేవలేదనుకోండి పడుకున్న తర్వాత నేను ఉదయం లేవలేదనుకోండి అందరూ వచ్చి ఒక ఏడుపు ఏడుస్తారంటే ఆడండి అని ఏడుస్తారు కాబట్టి ఎవడు లేస్తే ఎవడు మేలుకుంటే వాడు అన్నిటినీ గుర్తిస్తున్నాడు చూడండి వాడు ఈ ప్రపంచంలో ఒక భాగం వాడితో గుర్తింపబడేవన్నీ ప్రపంచంలో ఇంకో భాగం కాబట్టి ఇదే వ్యవహారం జరుగుతుంది నేను ఉదయం కళ్ళు గురించి లేవగానే ఏదైనా కాఫీ పత్రాలేదు ఇంకా అని అంటాను వెంటనే భార్యని గుర్తించాను పిల్లలు లేచి ఎవరై క్లాస్ ఎగ్జామినేషన్స్ అవుతున్నాయి చదువుకో కూర్చొని చదువుకో అంటే కొడుకును గుర్తించాం నాన్నగారి దగ్గరికి వెళ్ళాం నాన్నగారు మీ ఇంట్లో అది కలుగు చేసుకోకండి మీరు హాయిగా ప్రశాంతంగా ఉండండి అన్నాం నాన్నని గుర్తించాం తల్లిని గుర్తిస్తాం పనివాళ్ళని గుర్తిస్తాం యజమానిని గుర్తిస్తాం అన్నిటినీ మనం గుర్తిస్తూ గుర్తిస్తూ గుర్తిస్తూ పోతుంటాం మేలుకున్నప్పటి నుంచి పడుకునే దాకా మనం చేసే పనులు ఏంటి అన్నిటిని గుర్తించడం గుర్తించినవన్నీ కొన్నిటిని గుర్తించుకోవడం కొన్నింటిని మరిచిపోవడం ఆఖరికి చిట్ట చివరికి అంతా తర్వాత ఈ గుర్తించేవాడు చివరి అంతే రాత్రి నిద్ర అంటే ఏమని అర్థం అన్నిటినీ గుర్తించి గుర్తించి గుర్తించి గుర్తించి గుర్తించుకునేవి కొన్ని మర్చిపోవలసినవి కొన్ని ఈ తెగలో ఇల్లు పోతాయి ఈ తెగలో వస్తాయి అందుకనే మత్తహ స్మృతి జ్ఞానమపోహ నంచ అన్నారాయన లోపల గుర్తించుకునేవి గుర్తుండిపోతాయి మరిచిపోవలసినవన్నీ ఇది జరుగుతూ ఉంది రోజంతా సాయంత్రం అయ్యేటప్పుడు కలిసిపోయాం స్నానం చేశాం ఇంత భోంచేసాం టీవీ ఎదురకుండా కాలక్షేపం దాన్ని స్విచ్ ఆఫ్ చేస్తాం వెళ్లి బెడ్ మీదలాగా ఈ మూతని ఆ మంచం మీదకి ఎక్కిస్తాం డె కేజీలో ఎనభై కేజీలో మూట ఇలా వెళ్తుంది మూట దీనికే కాళ్ళు ఉంది కాబట్టి ఇప్పుడు బియ్యం బస్తాకైతే కదలదు ఈ బస్తా కదులుతుంది ఈ బస్తా ఏం చేస్తుంది మెల్లగా వెళ్తుంది వెళ్లి ఆ మంచం దగ్గరికి వెళ్ళి ఇలా హాయికి కూర్చుని అలా స్ట్రెచ్ చేస్తుంది అనమాట లేదు మీరు బాగా ఆలోచించండి మిమ్మల్ని మీరు ఇలా పడుకుంటున్నారు మంచి మీద మూట దంతే బస్ కాళ్ళు చేతులు కళ్ళు ఉక్కు అన్ని ప్రాణం ఉండే మూట అంతే ఆ మూటని మోస్తూ తిరుగుతున్నాం మనం కానీ మోసేటప్పుడు ఇది మూట అని గుర్తించదు ఇది బో చాలా పెద్ద నిలువైన వస్తువు కింద ఉంటుంది పడుకున్నాం నిద్రలో ఏం జరిగిందండి అన్నిటినీ గుర్తించేవాడు పడిపోతున్నాడు అంతే దట్ ఈస్ నిద్ర నిద్ర అంటే ఏదో అనుకోకండి నిద్ర అంటే ఏదో జరిగిపోతుంది ఈ నిద్రలో గుర్తించేవాడు గుర్తింపబడేది అనే రెండూ లేకుండా అన్ని పడిపోతున్నాయి దట్ ఈజ్ నిద్ర ఒక ఆయన అన్నాడు ఏవండి నిద్రకి మరణానికి తేడా ఏంటన్నాడు పెద్ద తేడా ఏం లేదన్నాడు పెద్ద తేడా ఏం లేదండి అన్నాడు అదేంటండి అన్నాడు ఏం లేదు తాత్కాలికంగా చచ్చిపోతే దాని నిద్ర శాశ్వతంగా పడుకుంటే దాని మరణం ఇక లేకుండా పడుకున్నాం అనుకోండి దాని ఏమంటారు అండి అంటారు మరణం శాశ్వతంగా నిద్రిస్తే దాన్ని మరణం అన్నారు తాత్కాలికంగా మరణిస్తే దాన్ని నిద్ర అంటున్నా ఏం లేదండి ఇంక ఇంక ఇంకెవరిని గుర్తించడు ఇంక వీడు లేడు గుర్తించడానికి ఈ మూట మూటకు ఉంది అక్కడ ఏం చేసుకుంటారు వీళ్ళు ఆ మూట ఏం చేసుకుంటారు చెప్పండి ఏమో అంత ప్రేమించాం అబ్బో మీరు లేకపోతే నేను లేనండి నా బతుకు ఏమైపోతుంది అన్న భార్య కూడా ఆ మూటను తీసి ఏం చేసుకుంటాం ఇంతే అలా ఉంటుంది కాబట్టి బాగా ఆలోచించండి ఇక్కడ ఉపనిషత్తు కూడా గొప్ప క్లారిటీ ఇస్తుంది మనకు అసలు ప్రపంచం అంటే ఏంటి ప్రపంచం అంటే ఏం లేదండి గుర్తించేవాడు గుర్తించబడేవి ఇవన్నీ కలిస్తే ప్రపంచం వ్యవహారం జరుగుతూ ఉంటుంది అంటే ప్రమాత ప్రమేయం అదే ప్రపంచం ఇంకా అంతకంటే లేదు నోవర్ అండ్ నోన్ ద రికగ్నైజర్ అండ్ ద రికగ్నైజ్ బోత్ వరల్డ్ క్రియేషన్ గుర్తించేవాడు గుర్తింపబడేది